రోజు మా ఫోన్ మేము ప్రాజెక్ట్ అతివట్లుగా మీద ఎన్నో ఆర్ నెక్ ప్రాబ్లం రకరకాలైనటువంటి సమస్యలతో విజయవంతంగా ప్రభపకు రావడానికి మీరు సహాయం చేశారు అందుని బట్టి మీరు స్తోత్రం కృపలో జ్ఞాపకం చేసుకునే మా తల్లి పాట పాడేవారిని వాక్యం చెప్పేవారిని మా తండ్రి ప్రార్థించే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి ఆస్వాదించి బలపరచండి అదేవిధంగా ప్రభాప ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్తో మొబైల్స్ ప్రాబ్లమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాం క్షమించండి మీరు మాకు సహాయం చేయండి కనకరించమండి యేసుక్రిస్తు నాములు ప్రార్థన చేసే తండ్రి అమ్మే ఎవరు పాడతారు పాట అన్న నేను పాడాలన్నా పగండి పగలేదు నా స్త్రుడా నా ఏసయ్యా నా రాధనకు నీవే యోగ్యుడవయ్యాధనకు నీవే యోగియ్యా సుతి పాత్రృాయవాక్యమేనా పరవశము నివాక్యమేనా ఆత్మకు ఆహారము నివాక్యమేనా పరవశముక్య ఆత్మకు ఆహారము నివాక్యమేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములకు దీపము నా శృతి పాత్రుడా నాయ్యా నా రాధనకు నీది యోగ్యుడవయ్యా ధనకు నీ వేయోగ్యుడవ స్ నా నాయ నీ కృపే నాశ్రయము నీ కృపేణ ఆత్మకు అభిషేకము నీ కృపే నాశ్రయము నీ కృపేణ ఆత్మకు అభిషేకము నివనాదరూ నీకృపేణ జీవనాదరము నీకృపేణ జీవనాదరము నా స్పాత్రుడా నాయ్యాదనకు ్యుడవయ్యాధనకు నివేయోగ్యుడవయ్యా నా స్ పాత్రుడా నాయ్యా ని సౌందర్యమూ యరుసలేము నిపూనత శు శిఖరము ని సౌందర్యము యరుషలేము పూర్ణతను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవితమ్యము నీ పరిపూర్ణత నా జీవితమ్యము నా స్త్రుడా నా యేషయ్యా నా స్తుతి స్త్రుడా చిన్న సార్లు తీసుకుని దేవుని నడిపింపుని బట్టి వాక్యాన్ని ధ్యానించుకున్న సమయాన్ని పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకొప్పు తండ్రి హేసయ్య నేనానికి ఎంతో వంద స్థుతులు స్తోత్ర అయ్యా ఇదిగో నాయన ఇంతకాలం ప్రభా మిమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు ఎంతో రూబా ముఖ్యంగా ఈ రెండు వందల రోజులు ప్రభా మహో మీరు అనుగ్రహించారు ప్రభా ఈ రోజు మిమ్మల్ని స్థుతించడానికి అయ్యా చిన్న మందిగా తండ్రి నీకు ఎంతో రూబా ప్రభా ఇన్ని రోజులు మీ సహాయంతో ప్రభా అ మీరే మాకు ప్రధాన నాయకుడే యాజకుడే ప్రభా నడిపించారు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మ పూర్వకంగా ప్రేరేపించి ప్రభా రోజులు ప్రభా అయా మీరు నేర్చుకోవడానికి మీకు అనుగ్రహించారు కనీసం కొత్త సమయాన్ని అయినా అయా మీ పాత్ర నడిపించాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి అయ్యాటి నీకు ఎంత వందనాలు ప్రభా ఇదిగోనైనా ఈ రోజు మీరు మాకు అవకాశాన్ని ఎంత వందన్నారు ప్రభా ప్రభా ఇదిగో నాయనా మరి ప్రార్థనలో పాటల్లో మీరున్నారుక్యాన్ని ప్రభా మరి చెప్పుకోబోతుండగా అయ్యా అల్పుణ్ణి ప్రభు పట్టివాడిని మట్టివాడిని కాని ప్రభా అని నోటి నుంచి ప్రభావిత ప్రతి మాటను కూడా ప్రభా అయ్యా మరి వాటి ద్వారా ప్రభా లేఖ తెలుసుకుని వాటికి లోబడి ఉండేటువంటి ఆ భాగ్యాన్ని ధన్యతను మాకందరికి మీరు అనుగ్రహించమని ఎస్ఐ నామని అడిగి వేడుక ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్లాడండి మార్కు స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఒకటవ వచ్చినం నుంచి చదువుకుందాం ఇది ముఖ్యంగా క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి క్రైస్తవులు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం నిజమైన క్రీస్తుని మనలో కలిగి ఉన్నావా ఉంటే మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏదో నామకార్థపు క్రైస్తవుడిగా కాకుండా నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ విషయాన్ని ఎన్నో సార్లు మన లేఖనాల ద్వారా హెచ్చరికల ద్వారా చెప్పారు ముఖ్యంగా ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన కళ్ళము ఆయన బాగుగా శుభ్రం చేయను మంచి గింజనైతే నెల ఆయన కొట్టల్లో కొట్టను దాచుకుంటారు పొట్టు తాలు తరక తప్ప తరక అయితే గనక కాల్చివేస్తారు అని ఇందుకో గొడ్డలి చెట్టు ఉంచబడినది మంచి ఫలాన్ని ఫలించని ప్రతి చెట్టు ఇప్పుడే కొట్టివేసి అగ్గిలు కాల్చివేయబడ్ను అని చెప్తున్నారు మనం పైకి పచ్చగానే ఉన్నామే గాని అంటే పైకి ఆ క్రైస్తవం ముసుగు వేసుకుని ఉన్నామేమో కానీ క్రైస్తవానికి తగినటువంటి క్రీస్తుకు కలిగినటువంటి మనసు గనక క్రీస్తుకు ఉన్నటువంటి ఆ మనసు గనక మనలో లేకపోతే ఆ లక్షణం మనలో లేకపోతే మనం పేరుకే క్రైస్తవులం కాని మనం సగం సత్యంలో సగం అసత్యంలో ఉన్నట్టే ఎందుకన్నా కంటే ఇక్కడ చూస్తే రెండు దినవులైన పిమ్మట పస్కా పండుగ అనగా పులేని రొట్టెల పండుగ వచ్చాను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకుని చంపుదు అని ఆలోచించుకుంటుండ్రి గాని ప్రజలలో అల్లరి కలుగునేము అని పండుగలో వద్దని అనుకుండ్రి వీళ్ళు ఈరోజు వీళ్ళెవరు ఈ యాజకులు ఎవరు ఈ శాస్త్రులెవరు అని అంటే చర్చెస్ లో వీళ్ళందరూ యాజక వృత్తిని కొనసాగించే వాళ్ళే చర్చి ఎల్డర్స్ కానీ చర్చి ప్రీస్ కానీ పాస్టర్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు అని అంటే సత్యాన్ని వీళ్ళేమి పైకి వేషదారు వీళ్ళ వేషం అంతా చూస్తేనే వెళ్ళాము యాజకుల్లాగానే ఉన్నారు యాజక ధర్మాన్ని వృత్తిని కొనసాగించేవారులాగా ఉన్నారు కానీ వీరు చేస్తున్నటువంటి లోపల వీళ్ళకి ఏంటంటే చూస్తే వీళ్ళకి అవిటి బుద్ధి కలిగిన వారు లాగా ఉన్నారు అంటే వీళ్ళ లోపల దేవునికి ఉన్నటువంటి ప్యూరిటీ అనేది ఆ మంచి మనసు అనేది లేనే లేదు వీళ్ళు ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే స్వయంగా దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడు ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన రక్తం ద్వారా విమోచించగలిగిన వారు ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్న అందుకోసం చెప్పి దేవుడు ప్రణాళిక చేతనికి ప్రణాళిక చేతి లోకానికి పంపించబడితే ఆయన్ని వీళ్ళు ఏదో ఒక రకంగా హింస పెట్టాలి ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో కుయిత్తో వీళ్ళు ఉన్నారు అంటే చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఈ కేవీపీఎం లో నేను నేర్చుకునే ప్రతి అంశం కూడా ఏ ఒరియంటేషన్ లో కనపడుతుంది మూడు గుంపులు ఉన్నారు ఆ మూడు గుంపులు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కానీ నాలుగో గుంపు పర్టికులర్గా కొంచెం పెక్యులర్ గా డిఫరెంట్ గా ఉంటుంది అది ఏర్పరచుకున్న ఏర్పరచుకోనబడింది అది చాలా చిన్న గుంపు దాంట్లో మనం ఉండాలి అనేది నేను నేర్చుకున్నా ఇది కూడా ఎందుకో నాకు ఆ విధంగానే ఉంది ఎందుకంటే అక్కడ మనుషులు అందరూ కూడా జనాలందరూ కూడా దేవుని మీద కొంతమంది ఏమో ఆయన చేసే కార్యాలు నూతన కార్యాలను చూడాలని ఆయన వెంబడించాలని అనుకుంటే కొంతమంది ఈయనేదో మాయ చేస్తున్నారని అనుకుంటే ఇంకొంతమంది ఇంకో రకంగా ఇంకో రకంగా అనుకుంటా ఉంటే వాళ్లల్లో కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు ఈయనెవరు అని అఖరికి ఈయన్ని సిలువు వేయాలి సిలువేయాలి అని చెప్పి అరిసిన ప్రజలు ఆ రోజు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్ర ఈ కుట్రలో భాగంగానే దేవుడు పాపం ఏమి పాపము తెలియకపోయినా ఏటువంటి నింద లేకపోయినా ఆయన ఆ శిలువు మృఢన్ మీద ఉచితమైనటువంటి ఆ అన్యాయం అయినటువంటి తీర్పుకి గురయ్యి ఆయన రక్తాన్ని కార్చారు వాస్తవంగా ఆయన రక్తం కార్చకపోతే పాపికి విమోచన లేకుండా ఉండిదేమో గానీ కానీ తీర్పు ఆ విధంగా శిక్షించడం అనేది అన్యాయం కానీ దాని నుంచి ప్రతిఫలం మాత్రం మంచిది అయితే ఇక్కడ చూస్తే ఆయన బెతానియాలో కుస్తి రోగి అయిన సీమోని ఇంట కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ అచ్చ జటమాంసి మాంసి అత్తర బుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తర బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఇలాగా నష్టపరచనేలా చూడండి వీళ్ళు వీళ్ళందరూ తెలి తెలిసిన వాళ్ళు యాజకులు శాస్త్రులకి ఈ జనాలకి వీళ్ళందరికీ ఆ రోజుల్లో ఆ పసుక పండుగ పండగ ఆచారాలని తర్వాత యాజకృత్తిని వాటి అన్ని కొనసాగించేవాళ్లు క్రమం తెలిసిన వారు ని ఇక్కడ ఒక స్త్రీ ఆవిడ ఎవరో తెలీదు అన్నిరాల్లో తెలీదు దేవుడు నిరిగిన బిడ్డో తెలీదు కానీ ఒక స్త్రీ ఈ స్త్రీ మాత్రం చాలా మంచి పని చేస్తా ఉంది ఇక్కడ ఏం చేస్తుంది చాలా విడుగు కలిగినటువంటి జఠమాంసి అత్తర బుడ్డిని తీసుకొచ్చి పగలు కొట్టి ఆయన నెత్తిమీద తల మీద పోసాను ఇది చూసినటువంటి ఈ ఆజకులు గాని శాస్త్రులు గాని వీళ్ళు కోప్పడతా ఉన్నారు ఎందుకు నువ్వు ఆ పని చేశావు అది చాలా విలువ కలిగింది కదా చాలా ఖరీదైంది కదా దాన్ని ఎవరికన్నా పేదలకో బేదలకో ఆ డబ్బులు వాళ్ళ ఖర్చు బాగుంటుంది కదా అని చెప్పి అణుకుంటున్నారు కాని దేవుని మనసు ఏంటి ఏది వ్యర్థమైంది ఏది అవసరమైంది ఏది నిన్ను దేవుని రాజ్యంలోకి వారసుడుగా చేయగలుగుతుంది అనేది తెలుసుకోలేకపోవటమే వీళ్ళ బలహీనత ఈరోజు పేరుకైతే ఉన్నారేమో కాని క్రైస్తవులుగా చాలా మంది క్రీస్తుని కలిగినటువంటి ఆ మనసుని కలగకపోవటం ఆయన అర్థం చేసుకోకపోవటం అనేది చాలా మందిలో ఈరోజు కనపడతా ఉంది వాస్తవంగా టీచింగ్స్ టీచింగ్స్ లేకపోవడం వాటిని ప్రాక్టీస్ చేయకపోవడం వాటిని అపార్థం చేసుకోవడం లోనే ఉంది చాలా మంది ఈరోజు క్రైస్తవులని అన్నిళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు విపరీతంగా ఆ మాట్లాడుతున్నారు అని అంటే మనం వాళ్ళని సరిగా ప్రేమించట్లేదేమో పైగా వాళ్ళని కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మనం చేస్తా ఉన్నామేమో చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి వాళ్ళు తెలుసు తెలియకో విసిరేటువంటి ఛాలెంజెస్ ని క్రైస్తవులు విసిరే ఛాలెంజెస్ ని వాళ్ళు ఈ ఒకటి అంటే వాళ్ళు పది మంది అంటున్నారు పది అంటున్నారు ఆ విధంగా చేస్తున్నారు కానీ దేవుడు ఆయన సిలువులో సజీవంగా యాగమవుతున్నప్పటికీ ప్రతి దెబ్బని కొడుతున్నప్పటికీ ప్రతి విధంగా వాళ్ళు హింస పెడుతున్నప్పటికీ ఇంకా ఇంకా ఇన్నోవేటివ్ గా ఇబ్బంది పెట్టాలి ఇంకా ఇన్నోవేటివ్ గా ఆ పైచాచికాన్ని చూపించుకుంటున్నట్టు అప్పటికి కూడా ఆయన నోరు తెలిసి ఒక్కరిని కూడా అన్యాయ తీర్పుకి గురి చేసిన మనుషులను ఆ రోజు పరిశీలన గాని శాస్త్రులు కాని లేదంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళం గాని ఆ ఆ కొరత తిప్పుతున్న వాళ్ళం కాని వీరు సిలుగు వేయాలి సిలువు వేయాలని చెప్పి పెరిసిన జనాలను గాని ఒక్క మాట కూడా అనలా కోపళ్ల ఆయనకి కోపం అంటే ఏంటో లేదంటే ఇంకేదన్నా శాపం శాపనార్థాలు అంటే ఏంటో తెలియదు ప్రేమించటమే తెలుసు ఎంత అంటే మరణం అయిపోయే అంత ఎంతగా ప్రేమిస్తున్నా అంటే ఇది ఎంతగా ప్రేమిస్తానని చెప్పి చూపించి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనలో ఉంచుకోక ఎదుటి వాడు మనం ఈ లోకంలోనే సగం సత్యంలోనే ఉంటా పేరుకు మాత్రం క్రైస్తవులాగా ఉన్నాం కానీ ఈ ఒక్క వ్యక్తి ఈ విషయం అనేక మార్లు ఈ ఒక్కళ్లే అతి చిన్న గుంపే అనేది సపరేట్ అవుతుంది అనేది ఎన్నో సార్లు మనం వాక్యాల్లో విన్నాం ఇక్కడ కూడా ఇంకొకసారి ఇది రుజువుపరచబడింది వీళ్ళందరూ దేవుణ్ణి చంప చూస్తుంటే కుయుత్తులతో పట్టుకుంటే కానీ ఏమి మాత్రం కొంచెం డిఫరెంట్ గా పెక్యులర్ గా ఆలోచించి ఏం చేసిందంటేన్న ప్రేమని ఒక అత్తర బుడ్డిలో తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయనకి తల మీద పోసింది ఆ ఆ అత్తరు మునారంలో ఇది ఇంచు నూట అరవై రూపాయలు కావచ్చును అంటే నూట రూపాయలు ఈ రోజు అంటే ఒక ఫ్యామిలీకి సుమారు ఒక రోజు గానీ రెండు రోజులు కాని వాళ్ళ అవసతులను బట్టి గడుస్తుంది మరి రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం నూట రూపాయలు అంటే ఎన్ని కోట్ల రూపాయల ఖరీదు అంత విలువైంది కంటే ఎక్కువ వేలకి అమ్మి బేదలకివ్వవచ్చునని ఆమెతో ఆమెను గురిచి అనుగుకొండ్రి అందుకైనా అందుకు యేసు ఇట్లా నేను జోలికి పోకుడి ఆమెను ఎందుకు తొందర పెడుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను చూడండి దేవుణ్ణి ఉత్తమ ఉత్తమమైందేంటో ఏ విధంగా దేవుణ్ణి సంతోష పెట్టాలో దేవుణ్ణి మనసిరి ఎట్లా ఒక్క వ్యక్తికి తెలిసిన చాలు వాళ్ళు అనేకులకి మార్గదర్శకులుగా కాగలుగుతారు అయితే ఈరోజు ఈ ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆ విధంగా మనం సంతోష పెట్టేవారు లాగా దేవునికి ఏ ఆ లక్షణాన్ని మనం కలిగేవారు లాగా ఇక్కడ ఈ స్త్రీ ఏ విషయంలోనైతే విలువైందని అని చెప్పి తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెట్టిందో మన జీవితంలో విలువైనది ఏదైనా ఉంటే అది దేవునికే ప్రాధాన్యత ఈ లోకానికి కాదు ఈ లోకంలో చూస్తే నూట అరవై రూపాయలు ఈ లోకంలో గనక దాన్ని చూస్తే దాని ఖరీదు నూట రూపాయలు చాలా ఎక్కువ డబ్బులు దానికి ఏ బంగారము స్థలము పొలము లేదంటే వేరే అదర్ బిజినెస్ కో దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు అదే ఆ ఓరియంటేషన్ లోనే కనపడుతుంది కానీ విలువ లేదు ఇక్కడ నేను వస్తువుకో ఈ లోక సంబంధం అయిన ఇవ్వట్లేదు కాని దీన్ని పొందగలిగినటువంటి దేవునికి ఇస్తున్నాను ఆయన మాత్రమే దీన్ని కలిగి ఉండడానికి అర్హుడు అని చెప్పి తెలుసుకొని ఈమె ఆయన పాదాల మీద ఆయన తల మీద పోసినప్పుడు దేవుడు దాన్ని ఆ మనసును చూశాడు ఆమెను తీసుకొచ్చిన విధానాన్ని చూశాడు కానీ జనమందరు ఆ ఈ ధర్మశాస్త్రం తెలిసినటువంటి యాజకులేమో ఆమెను గొడుక్కుంటా ఉన్నారు ఎందుకేమి పని చేసింది పిచ్చి పరుపాటు చేసింది మంచి పని చేయలేదే ఎందుకు ఇట్లా అని చెప్పి కానీ దేవుడు ఆమెని ఆ విధంగా చూడలేదు బేదలు చూడండి అందుకు యేసు ఇట్లా నేను ఆమె జోలికి పోకుడి ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఏడల్లా మంచి కార్యము చేసిన బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మనం బ్రతికినంత కాలం ఈ భూమి మీద మనుషులున్నంత కాలం ఈ భూమి మీద మానవ మనుగడ అనేది ఉన్నంత కాలం పేదలు బేదలు వెదవరాళ్లు అందరూ మనం ఎవరెవరికైతే దేవుడు ఎవరెవరికైతే ఏమేమి చేయాలనుకున్నారు కుంటివారు గుండివారు మూగవారు చెవిటి వారు అంగవైహలి సంస్థ విధమైనటువంటి అంగవైహలి అంగ వారు అందరూ ఉంటారు గాని దేవుడు మాత్రం కొంత సమయమే ఉంటాడు ఆ దేవుడు అందుబాటులో ఉన్న సమయంలో ఆయన మనం ఎదుట నేర్చుకోవాలి ఆయన మనం పొందుకోటం నేర్చుకోవాలి ఆయన చిత్తాన్ని అనుసరించేవారు లాగా ఆ కొద్ది మనం ఆయనతో మరి నమ్మకంగా జీవించడానికి తెలుసుకోవాలి అట్లా ఏమి తెలుసుకుంది అందుకని ఇక్కడ దేవుడు ఎవరు భేదాలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడు ఎల్ల వారికి మేలు నేను ఎల్లప్పుడునూ మీతోనూ ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపత నిమిత్తం నా శరీరం నా శరీరం ముందుగానే అభిషేకించాను ఇంతేకాదు కానీ ఇంకో గొప్ప మాట ఏం చెప్పాడంటే దేవుడు అప్పటి సువార్తను సువార్థను ప్రకటించడం పరిచయానికి గాని శాస్త్రులకు గాని లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికీ లేని ఆధిక్యత దేవుడు ఆమెకిచ్చాడు చేసిన పనికి ఏంటంటే సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడును అక్కడ ఏమి చేసినది జ్ఞాపకముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడండి ఎక్కడ సువార్థ ప్రకటించబడితే అక్కడ ఏమి చేసింది జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే అతి ఉత్తమమైనదాన్ని విలువైన దానిని ఆమె ఎంచుకున్నది ఆ మార్గాన్ని ఎంచుకుంది తెలుసుకుంది ఆ మార్గం ఏంటంటే నాకు ఈ లోకంలో డబ్బులు గాని ధనం గాని ఇంకేదన్నా ఇంకేదన్నా ఇంకేదన్నా విలువైంది ఉంది అని అంటే ఈ ఈ రూపేణా అది దేవుని రూపేణా తెలుసుకుంది కాని పేరుకు క్రైస్తవులుగా ఉన్న వీరు మాత్రం ఈ లోకంలో ఉన్నదని ఈ లోకంలో ఉన్నదాన్ని చూస్తున్నారు కనపడిన దేవుణ్ణి కనపడినట్టుగానే చూస్తున్నారు గాని ఆ దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నారు మనం ఆయనకి ఎటువంటి మనసు ఉందో ఆ మనసును కలిగి మనం జీవించాలి ఆ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకోలేక వాళ్ళు సగు సత్యంలో సాగు సత్యంలో నివసిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళందరూ వేరు ఏ ఒక్కతే వేరు పైగా ఏమి చేసిన దాన్ని అన్ని చోట్ల స్వార్త ఎక్కడైతే అందించబడుతుందో ప్రతి చోట ఏమైనా గుర్తు చేసుకోవాలనే విషయాన్ని దేవుడు చెప్తున్నారు ఎందుకు నేను అంటే ఆమె చేసిన పని ఈమె చేయక ముందు గానీ ఈమె చేసిన తర్వాత గానీ మళ్లీ ఎవరూ రిపీట్ చేయలేదు అనుకుంటాను నేను ఒక్కతే చేసింది ఆ పని దేవునికి అంత ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి దేవుడు ఆమెకు కూడా చేసిన పనిని జ్ఞాపం చేసుకునే విధంగా దేవుడు చెప్పారు మనం కూడా మన జీవితాల్లో అల్పమైనటికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా అంటే ఈ సత్యం కేవీపీఎం లో ఉన్న వాళ్ళకే ఎందుకు తెలుసుకుంటున్నారు మిగతా వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు దీన్ని ధ్యానించట్లేదు ఈ విధంగా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అనంటే మిగిలిన వాళ్ళు కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాలి దీంట్లో ఈ ముఖ్యంగా చూస్తే ఈ మిగిలిన వారి మనం యథా రాజా తదా అన్నట్టు మనం ఏంటంటే మనం ఏదో ఊరికి నామకారదీ ఒకసేపు వెళ్తున్నాం గడుపుతున్నాం సైపోయింది ఆదివారం అయిపోయింది లేదంటే ఫ్రైడే వస్తే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది లేదా ప్రత్యేకమైన యోనస్తుల కూడికి ఉంటుంది స్త్రీల కూడికి జనరల్ మీటింగ్ ఉంటుంది ఇట్లా అన్ని కొన్ని వాటికి ఏదో టైమ్ ఇచ్చుకొని దాని పోతున్నాం గాని దేవుని మనసుని ఎరిగి ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తానుసారంగా చేసేవారిలాగా జీవించేవారిలాగైతే మనం ఉండట్లేదు దానికి నిదర్శనం ఆమె ఆమె ఎవరో తెలీదు అన్యురాలో తెలియదు దేవుణ్ణి ఎదిగినామో తెలియదు ఎంతకాలం నుంచి దేవుణ్ణి వెంబడిస్తుందో తెలియదు గాని కాని ఉత్తమమైన దాన్ని చేసింది మనం కూడా ఒక ఒక ఉత్తమమైంది దేవునితో అటువంటి బిరుదు పొందుకోగలిగింది అని చేస్తేనే మన భక్తికి కాస్తైనా అర్థమైనది ఉంటుంది అట్లా కాకుండా ఎంతకాలం నామకార్థంలో ఉన్నా ఆ శాస్త్రులు పరిచయంలాగానే వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులే దేవుడు మనకిస్తాడేమో కాబట్టి దాని నుంచి మనం దూరపరచబడాలి అంటే ఈ సత్యాన్ని మనం గ్రహించాలి దేవునికి ఉన్నతమైనటువంటి హైయెస్ట్ ప్రయారిటీ విలువ దేవునికి ఇవ్వాలి దేవుడు కూడా ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తాడు విలువయని తల్లి అని అంటే తల్లి ఎవరున సహోదరుడు నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్లే అని నన్ను చెప్తారు ఆ కానా విందులో పోయి తల్లి కాబట్టి అయ్యా ఈ పని చేయి కొంచెం ఏదో అక్కడ ద్రాక్షరాసం అయిపోయింది అంటే అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు ఆయన అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు స్పిరిచువల్ రిలేషన్షిప్ కి ఎప్పుడు హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తానే ఉన్నారు ఆయన బ్రతికినంతకాలం ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి ఎక్కడో అడిగి ప్రాంతంలోను అరణ్యంలోకి వెళ్లి ఆయన ఒంటరిగా ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో కడపటం దేవునికి విలువనిచ్చాడు గానీ ఈ లోకంలో ఎవరికి విలువనివ్వలేదు కానీ ఈ రోజు మనం ఇప్పటికీ కూడా ఈ తప్ప మిగిలినన్నిటికీ విలువనిస్తున్నాం కానీ ఆయనకు మాత్రం సరిపడినటువంటి విలువని సమయాన్ని ఇవ్వట్లేదు దేవుడు దయచేసి మనకి ప్రత్యేకంగా ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతమంది దీన్ని సద్వినియోగపరుచుకున్నారో తెలియదు గాని మనకైతే ఈ రెండు రోజులు ఈ సమయాన్ని ఇచ్చి సద్వినియోగపరచుకునే విధంగా దేవునికి కొంత మనం సమయాన్ని ఈ రూపకంగా ఇచ్చి ఆ ప్రార్థంలో కాస్త కుస్తో నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి దేవుడు మనకైతే మంచి అవకాశాన్ని ఇచ్చాడు మనతో పాటు ఆ ఈ గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పక్కనే మళ్ళీ రవి బ్రదర్ వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు చాలా పెద్ద గ్రూప్ ఆ తర్వాత ఈవినింగ్ గ్రూపు వాళ్ళు స్టార్ట్ చేశారు అట్లా రెండు గ్రూపు మొత్తం ఈ గ్రూపును బట్టి మూడు గ్రూపులు తయారైనాయి ఇంకా ఇంకా ఆసక్తి ఉన్నట్టు అయితే అట్లా ఎంత ఈ వైబ్రేషన్స్ అని వెళ్ళిపోయి బయటికి ఇంకా ఎన్ని గ్రూపులు తయారయలసిందో కానీ అతి మూడు గ్రూపులే తోనే మనం సరిపెట్టగలిగాం కానీ దేవుడు ఎంతో కొంత మనకైతే ఆ సమయాన్నిచ్చాడు మనం కూడా ఆయనకి ఈ ప్రార్థనా పూర్వకంగా కాస్త సమయం అనుకోను కుదిరిన కుదరపోయినా ఆఫీసు టైం అవుతున్నా ఎన్నో ఇబ్బందులు పడతా ఒక దశలోనైతే డెబ్బైయో రోజు వచ్చినప్పుడే దీన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటే చంద్రశేఖర్ సార్ అనేక సార్లు కాదు కాదు దీన్ని ఏదో హృతిగా వందో రోజుకు తీసుకొని పోయి దీని క్లోజ్ చేద్దాం అని చెప్పి చంద్రశేఖర్ సార్ అన్నారు కానీ దేవుని దయవల్ల ఇది వంద రోజుతో టవలేదు ఈ రోజు రెండు వందల రోజుకి సంతోషకరమైన దినం అట్లా మనం దేవునికి నిజంగా కొంత సమయాన్ని ఇచ్చి విలువనిచ్చి ఆయన ప్రాధాన్యత గడపటం అనేది చాలా మంచిది ఇది ఉత్తమమైంది ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న వాళ్ళలో ఆ మరి ఎంచుకుంది తర్వాత ఈ స్త్రీ ఎంచుకుంది వీళ్ళని మనం రోల్ మోడల్ గా తీసుకుని మనం కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకొని దేవునికి ఏది ఇష్టం అది చేసేవారిలాగా నామకార్థంపై క్రైస్తవ జీవితం కాకుండా ఉండేవారిలాగా మనల్ని ఈ కేబిపిఎం గ్రూప్ దేవుడు దేవించి ఆశీర్వదించు గాక ఈ కొన్ని మాటల్లో దేవుడు తన ఇంటికి దేవించి ఆశీర్వదించు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ జీవం కలిగింది ఆయన జీవాధిపతి అయినా నీకెంత వండు స్థుతులు స్థుతురాలు ప్రభా ఈ లేఖనాలు ప్రభా అయా ఆవిడ ఉత్తమమైన దాన్ని చేసింది ప్రభా చాలా మంచి పని చేసింది ఆయన అయా ముందుగానే గ్రహించి ఆమె తెలుసు తెలీదు తెలి భూస్థాపిత నిమిత్తం ప్రభా ముందుగానే ఆత్ర మిమ్మల్ని ప్రభా అయా అభిషేకించింది తండ్రి ఆ విధంగా ఉత్తమమైన దాన్ని మంచిదాన్ని విలువ కలిగిన దాన్ని తీసుకొని వచ్చి ప్రభా అయ్యా మీకు సమర్పించింది ప్రభా మా జీవితాల్లో ఉత్తమం అయింది ప్రభా మా హృదయమై తండ్రి దాన్ని తీసుకుని వచ్చి ప్రభా మీకు సమర్పించేవారి లాగా అయా సజీవంగా ప్రభు మిమ్మల్ని మేము సమర్పించుకునేవారులాగా నీ కుటుంను గ్రహించండి అయా ముక్కుబడిగా కాకుండా ప్రభా యథార్థంగాను అయా అయా నీతిగాను నీ నీతి సత్యాన్ని ఎతకేవార్లాగా నీ కుటునాన్ని గ్రహించండి అయ్యా మొదట నన్ను నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుమని అర్థండ్రి అయ్యా మీ నీతిని మిమ్మల్ని ఎతికిన వారి లాగా మిమ్మల్ని అయ్యా ఇంకా ఈ లోకంలో ఏది ఎతకుండా అయినా కేవలం మిమ్మల్ని మాత్రం సంతోషపెట్టివారు లాగా మిమ్మల్ని ప్రభుత్వంగా అనేకమైన అనుగ్రహించని మీరు సహాయకారులుగా ఉండమని దేశిస్తున్నాం తండ్రి చూద్దాం ప్రాభు పరిశుద్ధి గొప్పదేవా సర్వశక్తి కంపనడా మహిమ స్వర్దేవి పరిశుద్ధంగా గొప్పదేవ ఈ గడిచిన కాలంతో ప్రభా మన పురుషితంగా కాపాడిన మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకుని మమ్మల్ని సజ్జీలకు అయినా దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు ఏకాయ ప్రభా ఆయన ఇష్టప్రభ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావ ఈ లాక్డౌన్ టైంలో ప్రభా ఆయన ఇష్టప్రభ రెండు వందల రోజుల వచ్చి ప్రభా ఈ విధంగా ప్రభావ ఎన్నెన్నో విషయాలు ప్రభావ మీరు మాత్రం మాట్లాడారు తెలుసుకోగలిగిన ప్రభా ఆయన ఇష్టప్ర ఈ లాక్డౌన్ లేకుని ప్రభావ మేము ఈ లోకమైన రాజకీయమైన విషయాలతో పెట్టుకొని ప్రభావ ఎన్నో విషయాలు మేము కోల్పోయే గోల్లం ప్రభా కానీ ప్రభా మీ కృప ద్వారా ప్రభావి తండ్రిలో మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభా అన్ని విషయాలు మీరు మా చూపిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ప్రభా ప్రతి క్షణం మీతో ఏ రీతిగా మీ అంగీకారం ఏ రీతి మీద ప్రకటించాలా ఏ రీతి మనుషులతో మీరుషించాలా మీచ నడిపించాలా మీ ఎట్లా వ్యక్తపరచాలా ప్రభా ఆయన మీ చూపించిన మాదిరి ప్రకారంగా ప్రభావం పట్టుకొని ఏ రీతిగా ముందుకు పోవాలో ప్రభావ అన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా నీకు ఆయన ఎస్ ప్రభా తండ్రి ఇసు ప్రభా స్త్రీ ప్రభా చే ప్రభా అన్ని పోతే జ్ఞాపకం చేయడం ప్రభావ తన ఉదయం ప్రభావ నల్లబొట్టబడిన ప్రభావ అంతర్బుద్ధి క్షమించిన ప్రభావం ఎంతగా ప్రభావీతో ప్రభావ అనేటు అండి మిమ్మల్ని అభిషేకించినట్టు ప్రభావ అత్తర బుద్ధితోని ప్రభావ పాదాలు కలిగినట్టు మీరు చూస్తున్నాం ప్రభావ మా హృదయాలు అధికారగలాల ప్రభావ ఇంట్లో శుభాసన లాగా ప్రభావి మా హృదయాలు మీకు అర్పించబడాల ప్రభా ఆయన నా తండ్రి జీవితాలు మాకు అనుగరించమని ప్రాధిష్టమైన గొప్పదేవ ఇసు సంపూర్ణంగా మీకు సమర్పించుకుని ప్రభావ మీ కొడుకు జీవించాలనే సహాయపడమని ప్రాధిష్టమైన మతపరమైన జీవితం నుంచి ప్రభావ ఆచార్యబద్ధమైన జీవితం నుంచి మాకు విడుదల కల్పించమని ప్రాదిష్టమైన అతిక్షణమైన మీకు అంగీకారం జీవించాల ప్రభాన ఇసు ప్రభాన తండ్రి మీరు ఆఖ దినాలను ఉంటుందండి అన్ని కూడా ప్రభానైనా మీకు సత్యాన్ని గ్రహించు ప్రభావం నింది మనిస్తూ సేవించగలగా తయారు చేయను ప్రభావ మొదట నీటిని రాజ్యం మొదట వెతుకమన్నారు ప్రభావ తర్వాత మీరు మాకు అన్నిటిని కానీ ప్రభావ ఈరోజు రివర్స్ ఫామ్ లో మేము వెళ్తాను కదా ప్రభావించి అంత ఆదిష్టమైన ఈ యొక్క సత్యం గ్రహించి మిమ్మల్ని సహాయపడిన రేపు చింతి ఆయన ఇస్తు ప్రభావ ఈ లోకం అంతా రేపు చింతస్తుంది ప్రభావ రేపు ఏం ఏం కాబోతుందో ఏ రీతికి జీవించాలని వాటి గురించి ఆలోచిస్తుంది కానీ ప్రభావ ఆయన ఈస్తు ప్రభావ రేపు చింతించు అన్న ఆయన ఆకాశ సక్ సమస్తం మీ అందరు దేవుడు ప్రభ వాటికంటే మీరు అన్నారు ప్రభావి కాబట్టి ప్రభావ మనుషులైనా ఆధిక పోగొట్టుకున్నారు ఆకాశాల పక్షులు చూసి కూడా ప్రభావ తెలుసుకునే స్థితులు ఉన్నారు మనుషులైనా ఎందుకంటే ప్రకృతి అంతా ప్రభు నేను మహిమని వివరిస్తాను ప్రభావ ప్రకృతి నుంచి కూడా ప్రభు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావని అర్థం చేస్తారు ఆత్మీయ జీవితంలో మీకు సంపూర్ణ ఉండిపోవాలని సాకడండి నాదేమన్నా ప్రభావ ఈ లాక్డౌన్ విషయంలో ఎన్నోన్న విషయాలు నేను మాకు బయలుపరచినానికి వన్నాను ప్రభా ఇస్తున్నారు ఎన్నో విషయాలు మేము అదే అర్థం చేసుకోవాలా మేము వాక్యం చూడగలినాం ప్రభావ నువ్వు తెలుసుకోగలిన పర్వ నీకు అన్నా ప్రభావ ఈ సత్యాన్ని ప్రభావికి ప్రకటించాలా ఈ వాక్యం ప్రభావ ప్రపంచం అంతా పెద్ద కావాల ప్రభావ ప్రజలింప చేయాల ప్రభావ నీకుగానే అలా అపోర్తుల ప్రవాదాన్ని ప్రజలింప చేస్తున్న ప్రభావ ఒకరించి ఒకరికి ప్రభావి ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన ప్రభావ ప్రపంచం అంతా ఎన్నిపై బహు విస్తారమైన కుటార్త ప్రకటించబడింది మా దేశాన్ని కూడా ఒక తోమాన భక్తుడి ప్రభావ ప్రకటించిన ప్రభావ అందుకే మా దేశమంతా రక్షణకు ఇచ్చిన ప్రభావ ఒక వ్యక్తికి ఒక దేశాన్ని రక్షణ తీస్తే రక్షణ మార్గం కనిపిస్తే ఎంతో మంది మీ బిడ్డలు ఉన్నారు కోట్ల మంది ప్రజలు మీరు బిడ్డలు ఉన్నారు ప్రభావాళ్ళు ఒక్కొక్క దేశానుభూతి రక్షణ పొందారు ప్రవ్వ ఆయన అలాంటి సేవ మేము చేయాలి ఈ చివరి కాలంలో ప్రభావ ఆయన మేము ఆ రీతిగా మేము ముందుకోవాలని సహాయపడమని ప్రార్థిస్తామేనా అలాంటి ఆసక్తి మాకు పుట్టించడం ప్రార్థిస్తామే స్పందించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది ఆయన అలాంటి ఆసక్తి కనుక మేము నేను తీర్మానించుకోవాలి సాక్రిఫైస్ చేసుకోవాలి మా దీంతో సమర్థించుకొని మేము జీవించడానికి సహాయపడాలి నా దేవ నా దేని విషయంలో కానీ మేము చింతించుకున్నా దేని విషయంలో మేము భయపడుకున్న ప్రభావ విశ్వాసాన్ని కట్ట దాన్ని కొనసాగించేవారైనా మీ వైపు మేము చూడాలా ప్రాభ ఐహికమైన విచారాలతో కొట్టుకొని పోతున్న మనుషులైనా కనుకరించిన ప్రభా ఎంత విచారించినా సమస్త మీ ముందే కలగల ప్రభా మిమ్మల్ని పక్క పెట్టి ఏం చేయలేము మీలో ఉంది వేరుపడి మేము ఏం ఫలించలేండి ఆయన నాలో ఉంది ఫలించేవాడు బహుగా ఫలించిన ప్రభావ ఆయన ఇస్తా ఫలించి తీగను మరి ఎక్కువగా ఫలించినట్టు దాని ఏమన్న పనికి తీసి పారేస్తాను రెండు తీగల గురించి చెప్తాను ఫలించే తీగలాగా ఉండాలా ఫలించే పోతే మీరు తీస్తారాబాబా అది కాల్చారు ప్రభావన కనికరించి ప్రతి ఒక్క బిడ్డలు మీలోండి ఫలించాలా మీలో ఉన్నరు కానీ ప్రభావ ఫలించలేసి కొన్ని ఫలిస్తనే కొన్ని ఫలించలేదు నాయన కానీ మేము ఫలించే తీగల్లాగా ఉండాలా ప్రభావ కానీ బిడ్డలు కానీ జీవితాలు మేము కరిగి మేము జీవించడానికి సహాయపడండి ప్రభావం పట్టుకోవాలా ప్రభావ కలిగిందని మేము పోగొట్టుకోకుండా ప్రభావ చివరి వరకు ప్రభుత్వం జీవించాలా రక్షణ ప్రాణాలు నిలబడాలా ప్రభావ అనేకులు మేము చెంతమంది నడిపించాలా ప్రభా ఒక కొలిసి వచ్చిన పత్రిక రుణాధ్యాయం ప్రకారంగా ప్రభావతి ప్రతి మనుషుల ప్రభావ ఎదుటి మీద నిలబెట్టాల ప్రభా సంపూర్ణగా వాళ్ళు తయారు కావాలా అలాంటి సేవా జీవితంలోని ప్రభావ ప్రయాసమే పోరాడాల ప్రభావ ఆయన ఇష్ట ప్రభావ పాత నిన్న భక్తులు కానీ శిష్యులు కానీ పోరాడిన ప్రభావ వాళ్ళ జీవితాలు ప్రభావం జీవి సమర్పించుకుని జీవించినారు ఎన్నో ఆత్మలు సంపాదించింది సన్ని తీసుకునే ప్రభావ కనుక దినం అయినా ప్రభా వాళ్ళని తీసుకునే ప్రభావ అలాంటి తీవ్రమైన ఆసక్తి కలిగి మేము కూడా జీవించే బిడ్డలుగా తయారు నా దేవ నా ప్రభా మా జీవం మీద దాచబడింది ప్రభా మే మీతో పాటు మీ మరణ భూస్థాపన పునరుద్ధరణ పాలు పొందిన వాళ్ళం ప్రభావ మీతో పాటు లేచిన వాళ్ళం ప్రభా కాబట్టి ఈ లోకంతో మాకు ఏం పని లేదు ప్రభావ మీరు ఒక పని మీరు మాకు అప్పది ఒక పని మీకు సంపూర్ణంగా నిమగ్నం కావాలి ప్రభావ ఆ పని మేము చేయాల ప్రభావిత చివరి వరకు మీ కొరకు అయినా కాబట్టి ప్రభా ప్రతి దశలో ప్రభావ మీరు మాకు సాయత్తులు నడిపిస్తుంది నీకు అన్నారు నా దేవ దేశం అంతా అల్లకలం ఉంది ఆయన ఎంతో మంది వరద బాధితులు ముప్పు గ్రామాలు ఎంతగానో భారత సర్కార్ ఆ వాటర్ తిరిగి రెస్టారాం సహాయపడని క్గురు గ్రామాలు అందరినీ స్వస్థపక్షన్ వాటర్ వాళ్ళకి వైరస్ అనారోగ్యం రాక ప్రతి బిడని పాక స్వస్థపరిచం కాబలర్ ప్రొటెక్షన్ గురించి వైరస్ ఆదిష్టమైన మీరు పద్దెకర స్వస్థాలను గురించి పచ్చిన ఆయన ఈ లోకం దినం దగ్గర పడిన ప్రభావ ఉంది రాక బహు త్వరగా ఉంది ప్రభావ ఆయన బహు సమీపం ఉంది అన్ని సూచనలు నెరవేరుతున్నాయి ప్రభా ఇంకా మనుషుల ప్రభావం ఇంకా ఏమవుతుందని ప్రభావంగా జీవిస్తున్నారు ప్రభావం ఎప్పుడు ఏమవుతుందని ప్రభావం తెలియని స్థితిలో ఉన్నారు మనుషులు యథావిధిగా జీవిస్తున్నారు ప్రోభా కానీ వారు ఎరగ తెలియని టైంలో ప్రభావ జల ప్రాళం వచ్చేవాళ్ళు అందరూ కోల్పోయిన ప్రభావ కొట్టుకొని పోయిన ప్రోభా వచ్చేంత వరకు స్థితిలో ఉన్నారు ప్రోభా ఆయన అలాగే మీ దినం ఉంటుందన్నారు ప్రోభా అవి జరుగుతున్నాయి గానీ మనసులు గ్రహించిన శిల్న వాళ్ళ ఆత్మీయతలు ఇప్పని ప్రభావాల హృదయాలు తెరవండి మత ప్రభుత్వం నుంచి బయటికి రావాలి సత్యాన్ని గ్రహించాల ప్రభావ మీ వాక్యం పట్టుకొని జీవించాలా ప్రవచనించాల ప్రభావ మీ రాజ్య శువార్త సకల జిల్లుకుని ప్రకటించాల ప్రభావ అప్పుడే అంత వస్తుందన్నారు ప్రభుత్వ ప్రభావ ఇంకా ఎందుకు ఆలస్యమవుతున్నంత ప్రభావ ఎంతో మంది శుభార్త పోలేదు ప్రభావతి నాయన ప్రతి మూలంలో ప్రభావ ప్రతి ప్రాంతాల మీరు విడుదల నేవలెత్తండి అనేక ప్రాంతాల శుతను ప్రకటించాలా శ్రీష్ణ మరిగిన ప్రజలు ప్రకటించాల ప్రభావ అలాంటి పరిచయం అలాంటి ప్రభావ ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించిన అది మేము పోగొట్టుకోకుండా దాన్ని రెట్టింగ్ చేసుకుని నీకు నిత్యంతో నడిపించాలా దాన్ని సేవ్ఞతను నడిపించడానికి ఆదిష్టమైన ఈ యొక్క రెండు వందల రోజుల వరకు ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మాకు విషయాలు బయలుపరుస్తున్నా ఎంతగానో నిమగ్గమైన గానీ ప్రభావ మీ సన్నిక నిలబెట్టుకున్నారు బాబా మీ స్వరమైన యోగ్యతను ఒక ఆసక్తిని మాకు ఇచ్చినారు బాబా నీకు వందా ప్రాబాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు అర్పించమైనా నీకే సుఖోకాలు అర్పించుకుంటామైనా సమస్త ఘనత మహిమా ప్రభావం తీజిస్తూ మహా ఈశ్వర్యాన్ని మీకే కలుగుతుంది కాక హాల్లీగా ప్రభా నిత్యం ప్రభావరకు ప్రభావంటి ఇలాంటి మీటింగ్స్ చేయాల ప్రభావ అనేకమైన విషయాలు ఇంకా మాతో మాట్లాడాను ప్రభావం బయలుపొచ్చాను ఓ దేవాల ఇష్టపడి నేను తెలుసుకోవచ్చు లోపల చాలా ఉన్నాయి ప్రభావ మీ వాటి నుంచి ఆత్మీయమైన విషయాలు నీత్యం జీవించాలా ఆ విషయాన్ని నేర్చుకోవాలా ప్రభావ ఆయన ఇష్ట ప్రభావం అంతా ఫిజికల్ గానే చూస్తున్నారు ప్రభావిత ప్రకృతి చూస్తున్నారు ప్రభావ కానీ ఆత్మీయమైన విషయాలు అర్థం కాబట్టి ప్రభా ఆయన అర్థం చేసుకునే వివేకమైన జ్ఞానాన్ని మేము అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందల ప్రభావం మేము అర్థం చేసుకోవాలంటే కేవలం మీకు మీ ఆత్మభౌరమ నీకు వందలు ఇంకా ప్రభావ ఆత్మజీవితం నడిపించిన ప్రభావ అనేకమైన విషయాలు మాట్లాడండి మీరు మనుషులకు నైలా మా జీవితంలో అవలంబించుకోవాలి ఈ వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రభావం వినిపోతమే కాకుండా ప్రభా దాన్ని పాటించేవారు లేకుండా ఆ రైతులు మనం తయారు చేసి మా విశ్వాసాన్ని క్రియల రూపకంగా మేము అది కొనసాగించుకోవాలి ఎందుకంటే ప్రభావ వినిపోతే లాభం లేదు ప్రభావ అది క్రియరూపం చేసినప్పుడు అది అది ఫలభరితమైతే ప్రభావం ప్రగతి ప్రభావం క్రియరూపకంగా చేయాలా అది వినాల ప్రభావం దాని ప్రకారం మీరు ప్రకటించాలా దాని ప్రకారం మీరు జీవించాల ప్రభావం అంటే క్రియరూపకమైన విశ్వాసంలో నడిపించి ఆయన రాజధాని జీవితంలో కూడా ఎక్కువ ప్రభావం శబ్దాలతో మేము అలిసిపోతున్న ప్రభావం ఛేదించుకో ప్రభావం ఎక్కువ చిన్న ప్రార్థనలు ఉండాలి వాక్యంలో ధ్యానించాలా ప్రభావం ప్రతి విషయంలో మీరే మాకు సహాయకులు నడిపించి ఈ మీటింగ్ లో ప్రభావి గ్రూప్ లో ఎంతో ఆశ్రదించి జీవితాల గురించి కుటుంబాలను పిల్లల ప్రతీ ప్రతి ఒక్కరిచుకోమని నూతనమైన అధిష్టం గురించి ప్రతి చోటి రాకులు సిద్ధపరుచుకోమని సమావేశంలో చాలా చేశారు అందులో ఉన్నాయి నార్మల్ కరెంట్ లేకపోతే ఫోన్ కమ్యూనికేషన్ లేక కొంతమంది అంతే నష్టం ఎంతో హైదరాబాద్ అయితే మాకు అండి అవుతుంది ఆయన మీరు అతనికి మంది ఎవరైతే జ్ఞాపకం చేసుకోండి ప్లభాన్ని కొనాలి స్తోత్రాలను అయినా నీకు స్తోత్రం మనోహరుడైన దేవాలయ స్తోత్రాలను అయినా అయ్యా ఏ రక్షణ లేఖ నశించకుండా మీరు సహాయం ఇచ్చేది ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లుగా సహాయం ఇచ్చేది అయా అయ్యా లక్షణ పొంది మా ప్రభుత్వ తండ్రి ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా నీ సన్నిధికి వస్తాము అనేటువంటి ఒక నిరీక్షణ ప్రతి ఒక్కరికి కలిగి చెయ్యండి అయ్యా అయా నా తండే కనికరించుకుని నాయన నీకు వంద నాలుగు ప్రభు ఏవాటి వారము ఎన్నిక లేని వారము అర్హత లేని వారము అయ్యాన తండ్రి నీ కృపగా పాత్రులు నాయన ఎందుకు మాటలు ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత దయ ఎంత కరుణ కటాక్షను చూపుతున్నారు అందుని బట్టి మీరు స్తోత్రులు ఏమి ఇచ్చిన మీరు రుణం ఆయన అని పొందనాడు కానీ సహాయం చేయండి ఈ పరిస్థితులన్నిటిని బట్టి మేము పాఠం నేర్చుకోవడానికి మా ప్రభు చాలా మంది పని బయలుదేరారు కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి వాళ్ళు పడుతున్న ప్రయాస వేరుగా ఉంది ఏమి సాధించడానికి ఏమి సంపాదించడానికి ఏమి పోగేసుకోవడానికి వాళ్ళు వచ్చారు మాకు తెలీదు నా తండ్రి నా ప్రభువా మీరైతే ఏమి సాధించలేదు సంపాదించలేదు లోకంలో ప్రభా కివలో ఆత్మరక్షణ ధ్యేయంగా మరలోక రాజ్య నిర్మాణమే మా ప్రభావ గురిగా గమ్యంగా పెట్టుకుని మీరు పనిచేశారు మాకు మాధుడి వదిలి వెళ్లారు అదే మాటలో మా ప్రభావం అదే బాటలో మేము నడవడానికి సహాయం అదే భారంతో లైక్ మీరు మారు మార్గమారుమారు ప్రాంతాలకు మా ప్రభావ ప్రతా సహాయం చేయండి కనకరించి కురపు చూపించిన తండ్రికి వంద నాలుగు స్తోత్రాలు ఆయన కనికల దేవానికి వంద నాలుగు తండ్రి మహోన్నతులైన దేవాలి స్తోత్రాలు కు అయా అయా ఆ ట్రైబుల్ మధ్య జరుగుతున్నటువంటి పరిచయాలు కురఫ్లో జ్ఞాపకం చేసుకున్నాండి కనకరించి సహాయం చేయని సన్నిధుడుగా ఉంచండి ఆదరించండి బలమైన పరిచయం జరగడానికి అమ్మ ప్రభావ ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా అందరూ అంతటా శువార్తలు మహప్రప విని మారుమన పొంది రక్షణ పొంది రాజ్యానికి మా ప్రాక సిద్ధపడడానికి సహాయం చేయమని ఆ దశలో మా ప్రపన్నతని ఆ దిశగా మేము వెళ్లడానికి పనిచేయడానికి కావలసినటువంటి చూపించండి వనరులను మార్గం సుగమం చేయండి పరిస్థితులు చక్కబరిచిన సహాయం చేయమని మహిమ గంట ప్రభావాలు మీకే ఆరోపిస్తూ టీములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మా అందరికి చెట్టువంటి ప్రపన్నతని ఆరోగ్యాన్ని పెట్టుకుంటున్నారు ప్రత్యేకంగా మొదల కొరకు సార్ మొదల కొరకు అదేవిధంగా మా ప్రపంచసార్ మొదల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి మరి నీ కొరకు ఎంతో మా ప్రప తండ్రి సేవ చేసిన బిడ్డలు ప్రయాసపడిన బిడ్డలు వాళ్ళ పిల్లల్ని కొరకు పెంచిన బిడ్డలు మా తండ్రి తల్లిని జ్ఞాపకం చేసుకుని కావలసినటువంటి కృపను ఈ వయసులో వారికి కావలసిన ఆరోగ్యమును దైత్యము భద్రతను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ఆయన అనారోగ్యంతో బాధపడుతుంది ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కృపలు జ్ఞాపకం చేసుకుని కలిక సహాయం చేయండి నడిపించి మహిమ పొందండి ఆయన అది పొందారు అద్భుతాలు చేసేదేవి అద్భుతాలు చేయటం మీ సొంతం కలకరించమని ఆదరించి నడిపించి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మా ప్రూప మీ పాదాలకు సమర్పించమని ఆమం నా ఆకాశం బట్టి తోడు నేను మా తను నేర్చుకో ఆదరించి నడిపించి మహిం పొందమని ఉద్ధరించమని చేయమని ప్రార్థన చేసి సమర్పించుకుని అడిగి వేరుకుంటూ ఉన్నాము తండ్రి వర్షదు రంగు దేవ మీకేవరా చార్ కలుగుతానండి మీకేస్తే తెలుస్తారు ఆయన సమస్త ఘనత మట్టి మాత్రం బాగుంటుంది మీకే కలగిన ఈ వర్షకాలం అంతా మాకు సురక్షితంగా కాపాడి సజీలకలు వీటినైనా ప్రతి ఒక్క సురక్షితంగా యోగ్యతని మీరు దాన్ని బట్టింత వరాలైన అవకాశం బట్టి మీకు ఎంతో ఉన్నారు బాబా తల్లిదండ్రుల పరగలంగా ఆనందించడు అని చరించిన యొక్క పౌరులు పడుకునే ఒక వాక్యాన్ని తండ్రి శిక్షణ జ్ఞాపకం తీసుకొచ్చింటే ఆనందించే భాగ్యాన్ని మీరు మతించినట్టు అండి ప్రమాణ కాలంలో పెద్ద క్రైస్తే ఉన్నారో చూపించినారు మాకు ఎక్కటినట్టుగానైనా అందరి తనని దుఃఖని స్థితిలో ఉన్నారు బాబా అహిమ స్థితిలో ఉన్నారు బాబా ఎవరితో తిరగలేదు ఇది అని మీరు మీరు మాకు ఎంతో కాలం కింద కాచిన్నారు జ్ఞాపకా చేస్తున్నారు దీన్ని భారసాన్ని అర్పించుకుంటున్నాను పౌన్ శాశ్వత కాలం మా జీవితకాలం రాయ నామాన్ని స్మరిస్తూ కనపొస్తే వాక్యంబాస్తుంది మార్చింది రావాలని అభిమంతరంగా లోకంలో పెద్ద కొరకుండా ముఖ్యంగా తండ్రి హెచ్చరిస్తాను తన ఎంతో చాటు పెరుమల మత పెరుమల క్రైస్తవుల జీవితం హెచ్చరిస్తానని అనేకమైన ఉత్తమైనది దేవుని వాక్యం మరిగా అనుకున్నాడు అంత వాక్యాన్ని విని వివేక చూపించడని నేను కోరుకున్నాడు బ్రహ్జ పనిని కోరలేదు కనికరణి కోరిన అంటున్నారు నేను దాన్ని బట్టి మీకు వనాలు ప్రభావం కాదు నేను కనికరణ మీ ప్రేమని కలిగి మీ మన్ని మీ ప్రేమ పరిచిద్దరుగా నడిపించమంటే ఆటిస్తున్నాను చిన్నాలు మీరు మాకు సహాయకులు ఉండడానికి మీకు ఎంతో వందరా దీవరాత్రి మీ కాచి కాకుండా మీకు ఎంతో వందరాడు సుఖం మళ్ళీ మాకు పట్టణం అంతా గల్లింది ప్రభావం ప్రపంచం అంతా వెళ్ళిది ఎక్కడ చేసినా బాగా వెళ్ళక అనిపిస్తుంది ప్రభావం బాబులో ఉన్న విషయాన్ని మీరు అనేకతాన్ని జ్ఞాపకం మీ యొక్క రక్షణ ప్రణాళికలో మేము అంత వరకు సహించి ఉండేలాగా నడిపించమంతిస్తాం తండ్రి మిమ్మల్ని బ్రదర్స్ అందరినీ ఆచరించండి పేరు పెళ్ళకండి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన సహానాన్ని బట్టి మళ్ళీ మీకు ఎంతో బగనాలు తండ్రి మీ రెండు వందల ఎదుర్తూ రహనాన్ని అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞత ఇంకా మీద కూడా మమ్మల్ని అనుగ్రహించి నడిపించమని సాధిస్తున్నాం అనేక పర్యాయం అనేకమైన నిర్లక్ష్యాలతో మేము ముందుకు వెళ్తున్నాం నైనా కానీ ప్రభుత్వం సుఖమైన ఎన్నుకున్నది మరియా ప్రభు అటువంటి జీవన విధానాన్ని మాకు అందరికీ అనుగరించి నడిపించమని ప్రార్థిస్తాం ఇక్కడ మీద మీరే మహిమనుందండి ముఖ్యంగా ప్రభు వైరస్ ని వైరస్ బాధితులకు ఆదరణ దండి స్వచ్చత దయచేసి మరణాకాండని ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి తనికరం చూపించండి కలువరి మీరు చూపించినాక ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశ్రయించి అభిషేకం చేత నడిపించండి తండ్రి ప్రీతి సత్యాన్ని ధైర్యంగా విశేషమైన అద్భుతాలు జరగల సేవలలో అటువంటి సేవలకు మమ్మల్ని అందరినీ నడిపించి మీ రాక వరకు పరచుకోమండి పరుషుధ నామం స్థానిస్తున్నాం తండ్రి నమ్మకమైన తండ్రి ప్రేమ తెలియజే రాజా నిదాలు పొందనాలు చెల్లించుకుంటున్నాను నిదేశాల సమయంలో మీ పాదాలు పొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి కృష్ణించి ఇంతవరకు నడిపించిన అయితే ప్రేమకైన పొందనాలు మేము మంచితనానికి ప్రకృతి పొందనాలు తండ్రి ఈ దినం వరకు దేవా నమ్మకం ఏంటంటే మీ పాత సన్నిధిలో కొనసాగటానికి అనుగ్రహించిన కృపకైనా పొందనాలు పాదాల స్తోత్రాలు మీ నామమునికి ఘనత మహిమ కనుక నమ్మకం ఈ దేవుల మధ్యలో మొమ్మలు కుటుంబాలని దేవా మీరు కాపాడుతూ మీరు ఎట్ల చట్టం దాచిన కృపకైనా పొందనాలు దేవా అనేకలు వ్యాధి దృష్టిగా మంచం వారిని బట్టి పాదాలు పట్టుకుంటున్నాం లేదా కృపణను గ్రహించండి సాయం చేయండి అయ్యా జనస్థితి నుండి వెళుతుండగా నేపథ్యం చేసుకోండి లేవనైతే తండ్రి మీకు సాక్షులుగా అయ్యా కృపణను గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి నా దేశం గురించి ప్రజల పాదాలు పట్టుకుంటున్నామని తండ్రి వారి రక్షణకు అయితే ఈ పాదాలు పట్టుకుంటుండగా చేయండి ఈ యొక్క నమ్మకం తండ్రి వరకులు ఈ యొక్క వర్షపాతాల ద్వారా తండ్రి ఇవాహ నాయకులు తండ్రి బెంగుల తండ్రిగా దేవ వారి యొక్క పరిస్థితులు చాలా దయనీయంగా ఉండగా కృపను అనుకరించింది సాయం చేయండి తండ్రి పేదవరాంధ్ర దిక్కులైన వారు అనాథుల్ని అయ్యా నమ్మకం ఆయన తండ్రి వ్యాధిగ్రస్తుల్ని స్త్రీలను పిల్లల్ని మీ పాస్ అనిధులు ఇచ్చి దేవా కృపను అనుకరించింది పోషించే దేవుడు మీరే తండ్రి మీ పాస్ అనిధులు వేసి సాయం చేయండి దేవాంగ్ తండ్రి నమ్మకం ఆయన దేవా నా మమ్మకాయ సమర్పించుకొని వివిధ ప్రాంతాల్లో తండ్రి మారుమూల ప్రాంతాల్లో మీ నామం కొరకు నిలబడినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వరకా అవసర పద్ధతుల్లో తండ్రి చాలా దేవుడిగా అయ్యా చూపించమని ప్రార్థిస్తున్నాం పెంగిలిగిం రాజా గలిగించి అయ్యా నమ్మకం ఏంటండ్రి పంత దినాల్లో ఉన్నాం తండ్రి త్రిపణాలు గ్రహించండి ద్వారాలు తెరిగింది తండ్రి మీ పని కలిగి ఉండటానికి అయ్యా శుభార్త తెలియజేసి కృపను అనుగ్రహించండి ద్వారాలు జరగదని ప్రార్థిస్తున్నాం ఏం గెలిగించండి అయ్యా నమ్మకం ఏంచండి ఎక్కడెక్కడైతే వాక్యం వెచ్చబడుతుందో దేవా సత్యవాక్యంగా వెచ్చగొట్టానికి అనేకులు మీ పాశాన్ని త్రా రావటానికి అయ్యా అనేక ఆత్మను రక్షించబట్టానికి కృపను అనుగ్రహించండి దేవా పొమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా నువ్వు అనుగ్రహించిన కృపకాయ నీ పొందడం తండ్రి చక్రవర్తి గారి విషయంలో దేవా మీరు అనుగ్రహించిన కృపక దయకాయ మీ పందునాలు అనుగ్రహించిన స్వస్థతకే మీ పందునాలు పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించింది సాయం చేయండి అభిప్రాయం గంట తల్లి గురించి ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి రింగులకి ఇంకెంతమంది గ్రస్తులే ఉన్నారు ప్రార్థన అవసరం కలిగి ఉన్నారు మీ పాతినిధిలో ఎత్తు కొట్టుకుంటున్నాను అండి కృపను అనుగ్రహించండి అయ్యా మీ దయకాయ మీ కృపకే మిమ్మల్ని మీ చేతులకు పరిశుద్ధుగా సర్వకృపా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారని జీవం కలతడ్రీ ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో వేసినందుకు మీకు వందనాలు ప్రభ మిమ్మల్ని మిమ్మ పరచు సంతృష్టపరచి మీ చిత్తమున జరిగించే వారంగా మేము మాకు సాయం చేయండి తండ్రి ఈ లోకంలో ఉన్న దురాశలను శారీరాశ్రామమును విడిచిపెట్టి సంపూర్ణమైన క్రీస్తులో స్థిరత్వము కలిగి జీవించే వారంగా మేము మమ్మల్ని మేము సమర్పించుకునే విధానముగా ఆ స్త్రీ తండ్రి ప్రభా ఆత్త తెచ్చి ఏ విధంగా అయితే అభిషేకించిందో మా హృదయాలను మేము అభిషేకించి తండ్రి హృదయాలను సమర్పించుకునే వారంగా ఆయన ముందుటకు సాయం చేయండి తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ప్రభా తగ్గింపు స్వభావము తండ్రి ప్రభా మా జీవితంలో సహనము తండ్రి ఓపికను దయచేయండి ప్రభావ నైనా ప్రేమ కలిగి నడుచుకునే వారంగా మేము ముందుటకు సాయం చేయండి ప్రతి దురాత్మ శక్తులు తండ్రి వాటి సంబంధమైన క్రియలు ఏ సున్నా లో లాయమైపోను దాకా తండ్రి గొప్ప కార్యాలను చేయండి ప్రభా నాయన ఈస కార్యాలను చేయండి తండ్రి మా మీద మీ యొక్క అగ్ని తండ్రి ప్రభా నాయన అభిషేకమును కురిపించమని వేడుకొని చూంటున్నాము తండ్రి అంత్య దినాలలో ఉండగా తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా సిద్ధపాటు కలిగి మేము జీవించే వారంగా ఉండి అనేకుల్ని సిద్ధపరచు మీ వైపు తిరిపే వారంగా మేము ఉండటకు సహాయం చేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించండి ముఖ్యంగా తండ్రి ప్రభా నాయన సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాము సంఘాలలో ఉన్న ఆ యొక్క తండ్రి ప్రభా సంఘాల క్షేమమును దయచేసి తండ్రి ఆ సంఘాలలో ఉన్నటువంటి అపవిత్రులను పారద్రోలం అని వేడుకుంటున్నాము సహాయం బిడ్డలను మీ చేతులకు కప్పజెర్పుతున్నాం వారిని నడిపించండి తండ్రి వారు కేవలం మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి తండ్రి సహాయం చేయండి తండ్రి కోవిడ్ బాధితులను నైనా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం ఇంత క్షేమమును దయచేస్తూ అనేకులను స్వస్థపరిచున్నారు తండ్రి నాయన దాన్ని మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము సంపూర్ణ రక్షణలోకి నా బిడ్డల్ని నడిపించమని వేడుకొని తింటున్నాం నాయనా రైతులు తండ్రి ఇంతగానో నష్టపోయి ఉంటున్నారు ప్రభా నాయన ఆ వరదల వల్ల భారీ వర్షాల వల్ల తండ్రి వారికి సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా రెండంతల ఫలమును అనుగ్రహించండి వారికి రక్షణను దయచేయండి ఈ వరద వలన అనేకులు నష్టపోయి ఉంటున్నారు వారి కూడా ఫలమును దయచేసి రక్షణను దయచేయండి ప్రభా అయినా సహాయం చేయండి ప్రభావి వంద నాలుగు స్తోత్రాలు వలస ఆయన జ్ఞాపకం చేసుకుంటావు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటావు మీ అందరికొచ్చింటున్నాం తండ్రి నాయన ఈ శ్రద్ధ వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఆయన వాళ్ళని వివస్త్రలను చేసి తండ్రి రోడ్ల మీద తిట్టేవారుగా ఉంటున్నారు నాయన జైలు తండ్రి ప్రభావలుగా బానిసలుగా బ్రతుకుతుంది నాయన ఈ శ్రద్ధ ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నారు వారికి ధైర్యము దా ఇంకా వారి ద్వారా అనేక గొప్ప కార్యాలను మేము కూడా తండ్రి వారి వల్ల తండ్రి ప్రతి దానికి సిద్ధపడే రోజులుగా మేము ముందుకు వెళ్ళటకు మాకు సహాయం చేయండి తండ్రి మీరు అక్కడ ఎప్పుడు వచ్చినానో మేము సిద్ధముగా ఉండుతా మాకు చేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించండి తల్లి ప్రభా ఎమ్మెల్యే రిజర్యమాగర్ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆరోగ్యాన్ని సంపూర్ణ తల్లి వేరుగా చైతన్యంతో అదే మరిగా బట్టి ప్రార్థిస్తుంటున్నాం చిన్న బిడ్డకి ఇంకా తండ్రి సంపూర్ణ స్వస్థత ఉష్ణమైనది ప్రభా ఆయన ఆ బిడ్డని కనికరించండి కురుకు చూపించండి ప్రభా ఉన్న దుర్వాత్మ తండ్రి ప్రభా వాడు ఏదైతే తండ్రి ఆటంక స్వస్థతకు ఆటంకగా ఉన్నాడు అవన్నీ ఏ స్నానంలో లయమైపోయింది కాక తండ్రి సంపూర్ణ ఆరోగ్యము కలిగింది తండ్రి ఆయన చుట్టూ యొక్క అగ్నికాంక్షను శాంతి సమాధానాలు లేదు తండ్రి అభిరామ్ బ్రదర్ కి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత పరిపూర్ణ రచన ఆయనకు దయచేడు ప్రభావిత విక్రమ్ముల ప్రభావితం చేసుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం ఆయన వారికి అనుగ్రహించేస్తుంటున్నాం అదే మరిగా నైనా వెంకటేష్ గారిని శంకర్ గారిని ఎత్తిపడుస్తున్నాం ప్రభావ ఆయన వారికి రక్షణ కావాల్సిన మార్గములను తెలవమని వేడుకొనిస్తుంటున్నాం చెల్లి చదువుతాను ఇవి ఎలా నాశం చేస్తున్నావు వారి జీవితంలో అద్భుతాలు దాన్ని ఆయన గొప్ప కార్యాలను చేయమని వేడుకొని అయ్యా అదే విధంగా చక్రవర్తి గారిని మీరు ఏ విధంగా అయితే పరిస్థితించారో దాన్ని బట్టి మీకు వంద మళ్ళీ పలములను అనుగ్రహించమని సహాయం చేయమని వేడుకొని గొప్ప కార్యాలను చేయండి టీవీలో ఉన్న ప్రతి సభ్యుల్ని పేరు పేరుని గొప్ప కార్యాలను చేయండి తండ్రి నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మా రక్షకులు మా ప్రభు ప్రియమైన కేసు క్రీస్తు పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి వేసుకుంటున్నాం క్రీస్తుంది అనేది ఇప్పుడు థాంక్యూ ఆమ్ లమన్ థాంక్స్ ఆమ్ అండ్ ప్రైజ్లర్ ప్రైజ్లర్ అండ్ అందరికీ థాంక్యూ సర్ థాంక్యూ లవ్ యు బ్రదర్ ఉన్నారు రామలర్ కి ప్రైజ్లర్ ప్రైజ్లర్ సర్ సర్